నీవే నన్ను దయగావు నీవు స్వతంత్రుడవు జీవుడనింతే నేను శ్రీమన్నారాయణ నిన్ను నా మనస్సు కొని నే తలచేనంటినా మనసు ప్రకృతి పుట్టే మరి నిన్నెట్టు తలచీ తనువు నీ సేవ తగిలి చేసేనంటినా తనువు కర్మాధీనము తగిలీనా నిన్నును గరిమనర్థమిచ్చి నీ గతిగనేనంటినా హిరణ్యమజ్ఞానమూలమిట్టు నీకు నీయనిచ్చి సిరుల నా జన్మము నీ సెలవు చేసేనంటినా సరిబుట్టుగు సంసారసాధ్యము నిన్నంటీనా ఇలా పుణ్యఫలము నీనిచ్చి మెప్పించేనంటీనా ఫలము బంధమూలమేర్పడి నీయనిచ్చీనా నిలచిశ్రీవేంకటేశరణు చొచ్చితి ఎరమి నీకరుడ నన్నెడైనిచ్చీనా